స్వత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంప్రండా మహన్ దేవ మహిమ సరీఫ్ తండ్రి కృపడానికి స్వత్రమైన గొప్ప దేవ అబ్రహా సాఫీ యాకూబ్ గొప్ప దేవ నా తండ్రి నిత్య కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాలయన మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జలు పెట్టుకున్నారు అయినా యువరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినాలి ప్రభావ మీరు మమ్మల్ని సజ్జలు పెట్టుకున్న నేను స్థితించిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ప్రభావ దాన్ని బట్టి నీకు వన్నాలిస్తా మీకే కృతజ్ఞతలా తీర్చుకుంటున్న సమస్య ఘనత మహిమా ప్రభావం సమర్పించుకుంటున్న ప్రవా గొప్పదేవాటి అంత మీరు మా ఇంపొందను ప్రభావం మీ ఆత్మ నడిపి అనుగ్రహించండి మా తలంపులు మా అనే సమస్యను కొట్టి వెళ్ళి ప్రభావ మీకు తలంపులు చోసిస్తున్నయన మా ప్రవర్తనంత అధికారని ఒప్పుకుంటున్న మా హృదయంలో మీరున్న మీరు నాకు తీర్చండి మీ ఆత్మధార ప్రభావాటలదారు మహింపడి వాకి మాట్లాడండి పశువులు ఆత్మ నడిపి అనుగురించి ఆయన మీకు కానీ మీరు ఆదిపత్యం నడిపించాలి పక్షుభామైన ఆనందించర్జించుకుంటే మరలయ్యూ అనుభవించు విడు हम सुनो ना तेरी बाहें आई चली लो पथ ऊंची चली ये लो कोदुर जीवितवंत यू हालेलुया पारिदम आएं कोदुर जीवितवंत यू हालेलुया पारिदम అంత నష్టపడితీ దుఃఖపడి బహుగా ఏడ్చితి గా విధువలి ప్రభుని వెదకగా తిరిగి అర్జించుకుంటే నష్టము నాంతిని బరీ స్వమిలో అర్జించి YELLA POODU JIVITAMANTAYU HALLLUYA PÁRE DAMU ah, YELLA POODU JIVITAMANTAYU HALLLUYA PÁRE DAMU ITREMANUM DITIVI mi, PONDITIVI ESU THA BOOHULO Hindu, Gauru, Dhayu, Trimano. Mastamu, Nantatini, Marala. Payesuniloh, Arjimichittini. Nila, Pudu, Jivita, Mantayu. Hallelujah, Paredamu. Ayala, Pudu, Jivita, Mantayu. Hallelujah diyaba nam. Deu ni thalgi yundiqu qui ni. Daiva samadana muddiqu qui ni. Paapa mulaluma ni caring. Paramajaaja limited ni. Prasthamo noutati ni marala ayayasuna మీ ఎల్ల పూరు జీవితమంతయ హారుదో ఆ ఎల్ల పూరు జీవితమంతలు పారో నిలి నరకము కర్హులమయంతి dan muragu ye sunaghit murpada paav tu moochiche dan stamun pratimi marala pahi sunilo aanchiche pini yenna podhe jigitam untayu hallelujah paavadamu aa yenna podhe జీతమూ యా పాపము వాళ్ళ నిష్ట పోటీ ప్రభులు చీ చాప ము నూ చుట్టా మరి సర్వ్యము మరలా నష్టము మన సో ارجی مجیتے میں یندر پود جیتے منتے ہو ہلےلویا پاریدم آ یندر پود جیتے منتے ہو ہلےلویا پاریدم کو ہلےلویا ہلےلویا دیوینی واسطین دند چیندگا منو پرادرن کر ہلےلویا సోదం ప్రభా పరిశుద్ధుల సంపన్ను మహోన్నేవ మేవ నిన్నువానికి ప్రభావం ప్రభావితమైన అభిషేకాన్ని అందరికీ అనుగ్రహించండి వాక్యంలోని సత్యం గ్రహించలాగా మా ఆత్మీయ నేతలు ఇప్పటిన ప్రభా మీ పరిశుద్ధి రాసిన మొదటి పత్రిక అపోయిన పౌలు కిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక రాసిన మొదటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనంలో ఒక వాక్యం మనం ధ్యానిస్తాము మన సేవా జీవితంలో మనం ఏ రీతిగా మనం జీవించాలా మనం ఏ రీతిగా ఒక ప్రభుకు సువార్త ప్రకటించాలంటే మనం ఏ రీతిగా మన జీవన విధానం ప్రభువును సంతోషపెట్టేలాగన ఆయన గురించి మనం సిగ్గుపడకున్న ధైర్యంగా ఆయన నీతిని సత్యని ప్రకటించి అనేకులు ఆయన ఏ రీతిగా నడిపించాలా ఆ సమయంలో మనం ఆయనలో మనం సంపూర్ణంగా సాగుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు శ్రమలు మనకు ఎదురవుతాయి అయినా గానీ దేవుని యొక్క మనం ధైర్యంగా ప్రకటించి ఆయన ఆత్మ ఏ రీతిగా నడిపిస్తుందో ఏ రీతిగా మనం నడిపింపబడాలా అనే విషయము అక్కడ మనం చూస్తున్నాం ఇక పత్రిక తిమోతికి ఎందుకు రాస్తుందంటే మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ తిమోతికి ఎందుకు అంతగా దేవుడు ఆ రీతిగా రెండో పత్రిక రాస్తున్నప్పుడు తిమోతి జీవించే టైంలో ఆయన సేవ చేసే టైంలో ఆయన ఎంతోగానో భయపడి భయపడి ఉండవచ్చు ఎందుకంటే ఒక దశలో మనకి భయం వస్తా ఉంటుంది దేవుని ఆత్మ ఉన్నా గానీ మనం భయపడతా ఉంటాం కాబట్టి ఆ విషయం పౌలు అది అది గ్రహించి అర్థం చేసుకొని తిమోతిని ఎంతగానో తిమోతిని బలపరుస్తున్నాడు అని ఎంతగానో ప్రభును పౌలు ఎంబడించిన పౌలు చెప్పే పత్తి వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించి అర్థం చేసుకున్నప్పుడు ఒక యవనస్తుడు తిమోతి ఆ యవనస్తులు ఎట్లా జీవించాలా యవన కాలంలో ఏ రీతిగా ప్రభుకురకు జీవించాలా ఆయనని ఎట్లా మైమపరచాలా అనే విషయాలు రెండు పత్రికలు చూస్తే యవనస్తులు చాలా ముఖ్యమైన అధ్యయ ఈ రెండు పత్రికలు ఎందుకంటే తరచుగా మనం విమోచన పత్రిక మా ఎన్నో విషయాలు పావులు అక్కడ చూపిస్తారు నువ్వు నీ యవనే నుంచి నువ్వు ఎట్లా తప్పించుకోవాలా ఏ రీతిగా నువ్వు జీవించాలనే విషయాలు చాలా విషయాలు రాయబడి ఉంటాయి నీ సేవలో ఉన్న వాళ్ళని ఎట్లా నువ్వు వాళ్ళని బలపరచాలా వాళ్ళకి నీకు అవకాశము ఎదుటి వాడికి నువ్వు అవకాశం ఇవ్వకుండా దేవుని ఎట్లా మైమపరచాలా అనే విషయాలు చాలా విషయాలు అక్కడ ఉంటాయి ముఖ్యంగా ఎవన వచ్చులకు కనీసంగా చక్రవర్తి అయితే పౌలు ఎందుకు అంతగా హిమోతికి ఆ రీతిగా రాసున్నప్పుడు ఆయన భయపడి ఎందుకంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎప్పుడు ఉంటు మనకి ఎందుకంటే నిగ్రహం అంటారు కదా కాబట్టి మనకు ఎప్పుడు కూడా ఎంతో ముఖ్యమైనది అన్నట్టు నిన్న చూసిన వాక్యం కాబట్టి మనం దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనం ఎట్లా జీవించాలా కాబట్టి మనం భయపడము ఎప్పుడు భయం వస్తుంది భయం ఖచ్చితంగా వస్తూ ఉంటది ఎందుకంటే వాడు భయపెడతా ఉంటాడు మనుషుల్ని వాడిని లోపరచుకోడానికి కానీ మనం భయపడద్దు అనే విషయము మరోసారి ప్రభు మనకి జ్ఞాపకం చెప్తాడు కాబట్టి ఆ వచనంలో ఎందుకంటే త్రిమోతిథి ఆ కాలంలో ఉన్నప్పుడు ఆయన ఎంతగానో సేవ చేస్తున్నారు కదా ఎన్నో హెచ్చరికలు పౌలు తిమోతికి ఇస్తాడు అలాంటి హెచ్చరికలు సంఘాలకు ఇచ్చింది పౌలు గాని ఒక దేవుని సేవకులకి చాట్ల ఎట్లా జీవించాల జాగ్రత్తగా అనేది చాలా గోల్డ్గా చెప్తాడు ఆయన చాలా వివరంగా స్పష్టంగా చెప్తాడు కాబట్టి తిమోతి రాసిన పత్రిక రెండు పత్రిక మనం చదివితే యవనస్తులు ఎవరైనా సరే అందరూ యవనస్తులు చదవాలా పెద్దవాళ్ళు వద్దని కాదు కాబట్టి దేవుని ఈ వాక్యం అందరికి వర్తిస్తుంది కాబట్టి మనకు ఎంతో ముఖ్యమైంది చివరగా ఈ టైంలో ఈ కాలంలో కాబట్టి మనం జాగ్రత్తగా మనం వాటిని అర్థం అని విషయం ప్రభు మంతి జ్ఞాపనం చేస్తున్నాడు చూడండి రెండవ తిమోతికి రాసిన పత్రిక మొదట అధ్యాయము ఏడవ అధ్యయనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చను గానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అని ఇక్కడ చెప్తున్నాడు అక్కడ తిమోతి చెప్తున్నాడు కాబట్టి చూడండి మనకు ఎప్పుడు మనం ఒక దశలో మనం భయపడతా ఉంటాం కదా భయపడతా ఉంటాయి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా పిరికితనం గల ఆత్మ ఇవ్వలే ఎందుకంటే ఆయన ఆత్మని ఇచ్చింది పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఇచ్చినంటే దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నాడు కాబట్టి మనకు తిరిగితనం ఉండదు ధైర్యంగా మనం ప్రభు నిలబడతాం ఎలాంటి శోధన వచ్చినా గాని ఎలాంటి టైం వచ్చినా గాని ఉపద్రవం అమాంతంగా నీ మీదకి వచ్చినా గానీ నువ్వు భయపడవు ఎందుకంటే నువ్వు ఆయన ఆత్మను కలిగిన ఆయన నీ హృదయంలో ఉన్నాడు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనం చూస్తే వాక్యం కానీ ఒక దశ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు మన ప్రభు ఆ దితులో మనం మర్చిపోయినప్పుడు ఈ లోకంలో ఉన్నవాడు అంటే సైతాన్లు వాడు నేను మూతగిస్తూ ఉంటాడు నువ్వు ఆ వాక్యాన్ని చదవలేదు కాబట్టి కాబట్టి మనం ఎప్పుడు ఒక విషయం ఎప్పుడు మనకి అర్థం చేసుకునే వాక్యంలో మనం చూసినప్పుడు ఏ సందర్భం వచ్చినా గాని మన దేవుని వాక్యంతోనే సైతాన్ని ఎదిరించాలా ఇది నేర్చుకోవాలి మనం ఎందుకంటే ఏ టైం వచ్చినా గాని ఏ సందర్భం వచ్చినా గాని ప్రతి సందర్భానికి ఒక వాక్యం ఖచ్చితంగా బైబుల్లో ప్రతి దానికి రాయబడే ఈ ఏ సంవత్సరం గానీ దానికి తగినట్లు వాక్యం ఉంటుంది కాబట్టి మనం వాక్యంతోనే సైతాన్ని మనం ఉద్యమం పొందడం లేదా దేవుని ఆత్మ అభిషేకం ఉంది ఆత్మ నాకు చివరి కాలంలో చాలా జాగ్రత్తగా మనం జీవించాలా అనే విషయం ఆత్మ నాకు కాబట్టి మనం సిద్ధులలో నూనె పోతున్నప్పుడు ఆ నూనె ఉంటది కానీ ఆ నూనె వెలగాల కాబట్టి వెలగాలన్నప్పుడు వాక్యం దేవుని వాక్యానికి సాధిం నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సాధించింది కాబట్టి ని సిద్ధులలో నూనె నింపుకుంటున్నావు కానీ అది వెలగాలనే విషయం అక్కడ అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ అభిషేకం తో పాటు ఆత్మల దేవుని వాక్యం కూడా నీకు ఎంతో అవసరం కాబట్టి ఆత్మన్న దేవుని వాక్యం అని ఎందుకంటే ఆయన దాంట్లో ఎమిడి ఉన్నాడు ఆయన మనలో ఆ రీతిగా పనిచేస్తున్నాడు కాబట్టి దేవుని ఆత్మ ఆ రీతిగా మనం నడిపిస్తున్నాడు కాబట్టి ఆ అనేక దీపాలు ఆరిపోతున్నాయి ఎందుకంటే ఆత్మను ఆర్పుకొడి అని కాబట్టి మనం ఎందుకు ఆరిపిచ్చుకుంటున్నాం ఆత్మ కూడా తిరుగుతానంటుంది భయంతో చూడండి ఎందుకంటే పత్తి మనం ఎదిరించాలా ఈ ఇంతకాలం మనం ఎదిరించే విధానం వేరు ఇక్కడి నుంచి ఎదిరించే విధానం వేరు అది మనకు దేవుడు ఎంతకన్నా చూపిస్తున్నాడు అనే విషయాలు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించాలి అన్నప్పుడు చూడండి ఆ టైమ్ ఆత్మ గురించి మాట్లాడుతున్నాను పౌలు పౌరు తిమోతి నీకు పరిశుధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకున్నావు కదా నువ్వు తిరిగితనం ఆత్మ పొందలే ఎందుకు నువ్వు భయపడతాను అంటే ఆయనకు తిరిగితనం వచ్చింది కాబట్టి దేవుడు ఆయనకు ఒక పత్రిక రాస్తున్నాడు చూడండి ఆయన ఆయన ఎంత కనికరంగా దేవుడు చూడండి మనం ఏ దశలో ఉన్నా కానీ ఆయన తన వాక్యం చేతనే మనల్ని బలపరుస్తూ ఉంటాడు కాబట్టి నీ నీ సమయం నీ టైంలో నువ్వు ఆ టైంలో ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అది గ్రహిస్తావు దేవుడు నాతో మాట్లాడుతున్నావు ఆయన నన్ను బలపరుస్తున్నాను కాబట్టి తిమో ఎంతగానో బలపరుస్తున్నాడు కాబట్టి ఈ చివరి కాలంలో దేవుని ఆత్మ మనకు అవసరం కాబట్టి ఇది చూడండి ఇప్పుడు అర్థం చేసుకోండి దేవుని ఆత్మ పొందుకున్న ఉన్నప్పుడు తిరుచితనాత్మ ఇవ్వలేదు పౌలు హెచ్చరిస్తున్నప్పుడు ఆత్మ పొందుకోవడం పరిస్థితి ఏ రీతి కను అర్థం చేసుకోవాలి చూడండి ఎందుకంటే వాడు భయంకరంగా వాడు పనిచేస్తారు సైతాన్ ను వాడు ఎందుకంటే ఆయన ఆయన నీలో ఉంటే నువ్వు సైతాన్ని ఓడగొట్టావు నువ్వు జయిస్తావు దేవుని వాక్యం నీళ్ళు ఉంటేనే దేవుని ఆత్మ నీళ్ళు ఉంటుంది ఫస్ట్గా ఆత్మ అభిషేకం నీళ్ళు ఎందుకంటే వాక్యం లేకపోతే ఆత్మ రాదు ఎందుకంటే వాక్యం నుండి వ్యూహం పత్రిక వ్యూహం శివాస ఉంటుంది అతను అతను నన్ను గనుక నా ఆర్మీడు గైకోం గనక నేను వచ్చి అతనితో పాటు నివాసం ఉంటానన్నాడు ఆత్మ రూపకుండా కాబట్టి దేవుని ఆత్మ మనం పొందుకోవాలనే విషయం అని ఎందుకంటే ఆ పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ప్రేమ ఇస్తాడంట శక్తి ఉంటుంది అంట పశుధాత్మ ఇచ్చినప్పుడు శక్తిని ఉంటుంది బూదిగంత సాక్షులు ఉంటాయి అన్న కానీ పశుధాత్మ దేవుని ఆత్మ ఫంక్షన్ ఏ రీతిగా ఉంటుంది అని విషయాలు మనకు పొందే మనకు అన్నీ ప్రేమ ఉంటుంది మనలో దయా ఉంటుంది మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి చూడండి ఎందుకంటే ఆయన ఆత్మ అలాంటిది ఎందుకంటే దేవుడే కదా ఆత్మ అంటే కాబట్టి చిరికి ఆత్మ మనకి ఇవ్వలేదంట చూడండి అందుకే మనం భయపడడానికి వీలు లేదన్న విషయం చెప్తుంది తర్వాత కాబట్టి నీవు మన ప్రభు విషయమై మన ప్రభు విషయమైన సాక్ష్యముని గుర్చి ఆయన ఖైదీనైన నన్ను గుర్చీ సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమంలో పాలువాడు చూడండి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్పు కుమోతి ఏం నేర్చుకున్నావు నువ్వు ధైర్యంగా చెప్పు నువ్వు ఏ ఏ రీతిగా ఉపదేశం పొందుకున్నావు ప్రభు జ్ఞాపం చేస్తాడు సాధ్య సంఘంతో కాబట్టి ఆ రీతిగా శ్రమ అనుభవంలో మనం పాలు వాడమంటే శ్రమలో పాల్గొడము అని చెప్తున్నాడు కదా అంటే శ్రమ ఉంటుంది తీమతి కానీ మీకు దాన్ని కాలు భాగస్థుడు కావాలంటే పౌరు కేతులు ఒక విషయం జ్ఞాపకం చేస్తాడు క్రీస్తు శరీరం శ్రమ పడినక అటు శరీరం మీరు ఆయుధంగా ధరించుకో శ్రమను ఆయుధంగా ధరించుకోమన్నారు కాబట్టి ఇప్పుడు ఈ శ్రమల కాలంలో మనం ఉంటుంది ఎట్లా ను ధరించుకోవాలా ఆ విధంగా కేవలం దేవుని వాక్యమే ఆయన వాక్యంలో సంపూర్ణంగా మనం నానబడాలా ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకొని ఎందుకు మనకు దేవుడు ఆ విషయం కాకపోయింది అంటే నువ్వు ఆత్మ నీలో ఉంటే నువ్వు వివేచిస్తావు నీకు దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఆయన ప్రేరేపణ దేవుడు నీకు బయలుపడుస్తున్నావు నీతో మాట్లాడుతూ దేవుని ఆత్మ నేను ఆ రీతిలో నడిపిస్తూ ఉంటాడు నువ్వు అది గ్రహిస్తావు ప్రకృతికి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో వాళ్ళు తెలుసుకునేదంటారు కొరింది రాసిన పత్రిక మనం చూస్తాం పౌల విషయానికి ఆత్మ చేస్తారు కొరింది సంఘానికి అంటే కొరింది సంఘంలో ప్రకృతి సంబంధంగా ఉంది సంఘం ఉంది కానీ ప్రకృతి సంఘం అంటే మీరు దేని ఆత్మ విషయాన్ని ద్రయించలేరు ఆత్మ సంబంధం అయిన వాడు అన్నింటినీ వివేచించడం వాక్యం కాబట్టి మనం ఆత్మ సంబంధాలుగా మనం తయారు కావాలా ఎందుకంటే ఇది టైం అన్నట్టు భయంకరమైన శ్రమలు కదా మనకి మన మీద వస్తూ ఉంటారు దేశంతో కోపంతో వస్తూ ఉంటారు మన మీద పడతారు అయినా కానీ ప్రతి ఒక్కరు మనం ప్రేమించాలా ఎందుకంటే ఇక్కడ ఉంది ప్రేమ మనకు ప్రేమ ఇస్తున్నాడు దేవుడు శక్తిస్తున్నాడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకిచ్చిన కానీ పిరికితన ఆత్మను మనకు ప్రభు మనకి ఇవ్వలేదు అనే విషయం అక్కడ జ్ఞాపం చేస్తాడు కాబట్టి ఈ ఆత్మ పొందుకున్న నువ్వు ఎట్లా జీవించాలన్నప్పుడు చూడండి వంద తొమ్మిది వచ్చిన తొమ్మిది మన క్రియలను బట్టి కాదా స్వగ్రీయ సంకల్పం బట్టి అనాది కాలంలో క్రీస్తు మనకి అనుగ్రహించుకుంటే మన క్రియలను బట్టి కాదంట అనాది కాలం నుంచి దేవుని సంకల్పము మనకు ఏసు ప్రభు ద్వారా మనకు అనుకరించబడింది అందుకే అర్థమవుతుంది దేవుని సంకల్పం ఏంటో చాలా క్లియర్గా ఉంటుంది ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడికి వచ్చినావు యేసు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చింది ఆ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని చిత్త ప్రకారమైన ప్రాణాయక ప్రకారంగా యేసు ప్రభు వచ్చి మనకు ఎట్లా మనకి విషయం అక్కడ మనం చూస్తూ ఉంటాం కాబట్టి క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షించడం వలన యపరచబడినది ఆయన తన కృపను బట్టి చూడండి ఆయన వల్లనే బయలుపరచబడింది కృప అన్నప్పుడు మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాను చూడండి మనల్ని పిలుచుకున్నాడు కదా పరిశుద్ధమైన పిలుపులో మనల్ని ఆయన పిలుచుకున్నాడు కాబట్టి అందరిని పిలిచిండు ప్రభు అన్న విషయం ఆయన పెళ్లి విందుకు అందరిని ఆహ్వానించిండు కొందరే ఆ పెళ్లి మీందులోకి వచ్చిన్నారు చూడండి కొందరు బలవంతంగా జ్వరబడినరు రక్షణ వస్త్రం లేకుండా కాబట్టి ఇది ఇది మనం స్పిరిచువల్ పాయింట్స్ మనకు అర్థం చేసుకోరు కాబట్టి ఆయన పిలుపులో ఉండాలా మనం అనే విషయం ప్రభుత్వం చేస్తుండేది మరో విషయంగా ఏంటంటే ఆయన పిలుపులో ఉన్న మనం ఎట్లా జీవించాలా అనే విషయం కూడా వ్యాప్తం చేస్తుండ్రు పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడు ఎందుకు అనేకులు పిలిస్తే కొంతమందిని ఏర్పరచుకున్నప్పుడు ఆయన పిలుపుకి స్పందిస్తలేరు వాళ్ళు ఎందుకంటే ఆయన వాక్యానికి వాళ్ళు చోటిస్తలేరు కాబట్టి మనం ఆయన వాక్యానికి మనం చోటించాలి ఎందుకంటే ఆయన వాక్యం నేను నీ హృదయంలో స్వీకరిస్తే ఆయన నువ్వు స్వీకరించినట్టే కాబట్టి చూడండి ఆ యేసు ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చిందంట ఆ ఇది చాలా ముఖ్యమైన వా చూడండి ఆయన మరణాన్ని నిరర్ధకం చేసిండు అంటే మరణాన్ని కొట్టివేసిండు మనుషులు పాపం వల్ల మరణిస్తే దాన్ని కొట్టివేసి ఆయన జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చిండట చూడండి కేవలం సువార్త వలన చూడండి ఆయన ఈ లోకంలోకి వచ్చి సువార్త ప్రకటించింది పరలోకరాజ్యం సమీపించింది మారు మును పొందండి దేవుని రాజ్యం సమీపించిందని ఎన్నో విషయాలు దేవుని రాజ్యం నుంచి చెప్పిండు ఆయన మన ప్రభుత్వ రీతిగా అనేకమైన విషయాలు ప్రభు మనకి జ్ఞాపకం చేసిండు తర్వాత సువార్త వలన ఆయన వాటన్నిటిని వెలుగులోకి తీసుకొచ్చినట్టు అందుకే సువార్త ప్రకటించడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ బైబుల్ వాక్యంలో ఎన్నో విషయాలు ఉన్నాయి అవన్నీ మనము బయటికి తీసుకొని రావాలా వాటన్నిటిని మనం ఆత్మరూప్ ఆయన ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయన సత్యంలోకి పోయినప్పుడు అవన్నీ బయలుపరచబడుతున్నప్పుడు వాటిని మనుషులకు విశదీకరించి ఆ సువార్త వలన అంటే దేవుడు వాటిని ప్రకటిస్తే వాళ్ళు వెలుగులోకి వస్తారంట చూడండి అంతకాలం వాళ్ళు చీకట్లోనే ఉన్నారు కదా చీకట్లో ఉన్నారు కాబట్టి చీకటి కాలం మీద శ్రమల కాలంలో మనం ఉంటున్నాం కదా కటిక చీకటి మనుషులు కమ్ముకొంచండి యహోవ మహిమని మీద ఉదయించును నువ్వు లెము తేజరి అని యశయ గ్రంథంలో మనం అరవయో అధ్యాయంలో మనం చూస్తాం చూడండి ఆయన ఆత్మ ఆయన మహిమ నీ మీద ప్రకాశిస్తున్న కాబట్టి ఆయన మహిమను మనం పొందుకోవాలా అంటే ఆయన ఆత్మను మనము పొందుకున్నప్పుడే అవన్నీ మనకు తీటగా మనకి అర్థమవుతూ కాబట్టి అందుకే పరిశుధాత్మ అభిషేకం మనం పొందుకున్నప్పుడు ధైర్యంగా శువార్త ప్రకటిస్తూ ఉంటాయి అందుకే శిష్యులు చూసినప్పుడు మీరు ఒక మనం అర్థం చేసుకోలేందంటే కేసు ప్రభుని ఆ వ్యక్తమైన తోటలో ఆయన పట్టబడినప్పుడు అంతవరకు ప్రభుతో పాటు ఉన్న వాళ్ళంతా ఏం చేసినట్టు ఒక్కసారిగా కాపరిని పట్టుకున్నప్పుడు గొర్రెలు మొత్తం చెదిరిపోతాయి చూడండి చెల్లా చెదరైపోతారు వాళ్ళంతా అంటే చూడండి ఆ టైంలో మనం ఇప్పుడు ఉంటున్నాం ఒకవేళ అలాంటి టైం నీకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు నువ్వు పట్టబడినప్పుడు నువ్వు ప్రభువును నువ్వు స్వీకరిస్తావా నువ్వు నువ్వు పారిపో భయంతో పారిపోతావా ఆ టైంలో మనం ఇప్పుడు ఉంటున్నాం ఎందుకంటే ఆయన పట్టబడినప్పుడు చూడండి ఆయన పట్టబడినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు వాళ్ళంతా శిష్యులు ఆయనతో పాటు ఒక్కసారిగా వెళ్ళిపోయినారు మొత్తం పేతుల విషయం మనం చూసినప్పుడు ఆయన ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మూరు మూడు సార్లు ఆయన ఆ రీతి చెప్పినట్టు తర్వాత ఆయన తెలుసుకున్నప్పుడు పేతులు వైపు ఆయన జాలీగా చూసినప్పుడు ఆయన ఎంతగానో ఏర్చి పశ్చాత్తాపది ఆ పేతురు ఆ ప్రాధపడ్డారు ప్రార్థనలో తర్వాత వాళ్ళు పరశుధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు పొందుకున్నప్పుడు ఆ మేడగది నుంచి కిందకి దిగొచ్చినప్పుడు ఏం జరిగిందనే విషయం మనకందరు తెలుసు అంటే ఆత్మ ఎప్పుడైతే వాళ్ళు పొందుకున్నారో అక్కడి నుంచి వాళ్ళకి భయపడలే అంతవరకు వాళ్ళ యాజికలను సైనికులు తీసి భయపడిన వాళ్ళ పేతురు ఆ యోహో శిష్యులు గాని దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు ఏం జరిగిందన్నప్పుడు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు చెరసాల వేసినారు కొట్టినారు ఇడ్చిండ్రు పడేసిండ్రు ఎంత చేసినా గానీ వాళ్ళు మట్టుకు భయపడలే అయ్యలారా మేము దేవుని మెప్పు కోరుకోవాలి కానీ మీ మొప్పు మేము కోరుకుంటామా దేవుడు మాకు ఏం బయలుపరిచినో మేము అదే చెప్తాను కాబట్టి మీ మాట న్యాయమా అని అంటాడు అక్కడ అంత ధైర్యం ఎట్లా వచ్చింది పేతులకి శిష్యులకి వ్యవహాన్ వీళ్ళంతా కేవలం పరిశుద్ధాత్మ అభిషేకం అంటే యేసు ప్రభు వాళ్ళు ఎప్పుడైతే ఆత్మ రూపంలో వాళ్ళ ప్రజల్లో ఉండడదు ఎక్కడ లేని ధైర్యం విశ్వాసం వరకు వచ్చింది కూడా భయపడే వాళ్ళు చూడండి అలాంటి టైంలో ఇప్పుడు మనం ఉంటున్నాం ఇంకా నేను శమల కాలం కాబట్టి చూడండి ఆయన మత ఇరవై నాలుగో దేనిలో మన ప్రభు అది చేస్తారు కదా అనేకులు అభ్యంతర పడతారు ఈ చివరి టైంలో అనేకులు అభ్యంతరపడతాయి ఇది చాలా దుఃఖకరం కదా అంతం వరకు సగించిన వాడే రక్షింపబడు నువ్వు కాబట్టి ఇప్పుడే మనకు అయిపోలేదు ఇంకా మన ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నావు అంటే ఇది అసలైన చివరి అంచుకొచ్చిన మనం అంటే ఇది చివరి దశ ఈ టైంలో నీ విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకోవాలా నువ్వు ఎట్లా ప్రభు కొరకు ధైర్యంగా జీవించాలా అన్నప్పుడు కేవలం దేవుని వాక్యమే చూడండి అందుకే ఆయన ఆత్మ అడగాల ప్రభు అని పరిశుధాత్మను అనుగరించారు ఎందుకంటే పరిశుదాత్మ పొందుకున్నప్పుడే గంభీరంగా వాళ్ళు సువార్త ఎన్నో మర్మాలను వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు మనుషులకు ప్రకటించినారు పౌలు విషయాలు చూస్తే ఎన్నో విషయాలు పౌలకు బయలుపరిచినారు అవన్నీ సువార్త వలన ఆయన ఎక్కడైతే సువార్త వలన ప్రకటించారో ఆ సువార్త వలన అన్నిటిని ఎన్నో మర్మాలు ఎన్నో విషయాలు పేరు పౌల ద్వారా బయలుపరచబడ్డాయి పేరు కూడా బయలుపరచబడ్డారు ప్రతి శిష్యుల ద్వారా ప్రతి దేవుని పిడ్డల ద్వారా బయలుపరచబడ్డారు కేవలం అలాంటి ఆ స్థితిలో ఆ ఆత్మ లోతులకు వాళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి ఆ అనుభవితులు మనం పొందుకోపోతే మన ఈ శ్రమల కాలంలో ప్రభు మనం జీవించలేదు ఒకవేళ మనం అభ్యంతర పడవచ్చేమో స్థితికి తనతో మనం కాబట్టి అందుకే స్టెప్పని విషయంలో మనం చూస్తున్నాం కదా ఆయన కృపతోనూ బలముతో దేవుని ఆత్మతో సంపూర్ణంగా ఆయన ఆత్మ పొందుకున్నప్పుడు పాత నిబంధన పుస్తకం ఒక అధ్యయంలో వివరించింది ఆయన సాధ్యం ఆయన ఆయనకు సమస్తం సాధ్యం చూడండి పాత నిబంధన పుస్తకం ఏడాధ్యాయం మొత్తం ఒక్క అధ్యాయ వివరించింది ఆయన చూడండి అంత ఆత్మ అంటే కేవలం అంత ఆ స్పిరిట్ దేవుని ఆత్మ ఎట్లా నడిపిస్తానో అని ఫంక్షన్ ఏ రీతి ఉంటుందో ఉన్నప్పుడు నువ్వు సిద్ధపడే నువ్వు ధైర్యంగా నిలబడితే ఆయన ఆత్మ ప్రవణ నీకు పరిశుధార్థన ఈ ప్రవణ ధైర్యం నిలబడితే ఈ రాబోయే రోజుల్లో ఈ టైం ఈ రోజుల్లోని ఆయన కొరకు గంభీరంగా జీవిస్తాడు ప్రార్థన చేస్తుంది అద్భుతాలు జరుగుతాయి అనేకలు ఆయన వెలుగులోకి వస్తారు చీకటి శక్తులు మనసులు విడిచిపెట్టిపోతాయి వాళ్ళంతా ప్రభు ఒక వెలుగులోకి వస్తారు చీకట్లో ఉన్న వాళ్ళు గొప్ప వెలుగు చూసారు ఆయన పుట్టుకు సంబంధించింది కాబట్టి ఆయన ప్రతి ఒక్క జీతాలను మనం ప్రసవించాలా ప్రసన్న వేదన మనకు కలగాలని వాళ్ళంతా ఆ రీతిగా ప్రసన్న వేదన పొంది అనేక జీతాలు ఏసు ప్రభులు ప్రసవించింది వాళ్ళు మన ప్రభుని ప్రసవించింది ఎంతో మంది నశించిపోతున్నారు ఈ లోకంలో కదా వాళ్ళందరికీ ఆయన సువార్త ప్రకటించాల వెలుగులోకి తీసుకొచ్చిన మన ప్రభు సువార్త వలన అక్షయతను అంటే మంచి జీవితాన్ని దేవుడు సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చిండు కాబట్టి అది మనక దేవుడు అప్పజెట్టిండి ఈ చివరి కాలం నీ ద్వారా ఆ జీవాన్ని మనుషులకు ప్రకటించాలా ఆయన వెలుగును ప్రకటించాలా అప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళంతా అందుకే అక్షయ గ్రంథం అంటే యహోవ మీకు దొరుకు కాలం ఆయన చూడండి ఆయన వెతక ఆయన సమీపంగా ఆయన ఆయన కాబట్టి ఇప్పుడు మనకు ఆయన సమీపంగా మన పక్షంగా ఉన్నాడు మనతో పాటు ఉన్నాడు మనం వేడుకోవాలి సేవలు ఏం చేయాలి కాబట్టి ఇంకా చాలా విషయాలు అక్కడ లేదు కాబట్టి మనం తిమో తిరావు తర్వాత చాలా విషయాలు అక్కడ ఉంటాయి కాబట్టి మన అలాంటి టైంలో మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు మనకు తిరిగి ఆత్మ ఇవ్వలేదు ఆయన ఆత్మ ఇచ్చింది కాబట్టి మనం భయపడొద్దు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసుకుంటే మనం భయపడవద్దు ఎందుకంటే భయంతో ఉన్న దుష్ట శక్తులు పట్టు పీడిస్తూ ఉంటాయి ఆ టైంలో మన ధైర్యంగా పోయి వాళ్ళకి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి విడుదల కలిపిస్తాడు వాళ్ళకి వెలుగు వస్తుంది దేవుడిని ఆ చిక చిక్కల విడుదల కొంటారు ఎందుకంటే ఈ లాక్డౌన్ టైంలో మనకు మనల్ని ఈ టైం వరకు మనల్ని సిద్దపర్చున్నాయన ఒక దశలో మనం చూస్తే వాకే నాకు జాతకం ఆ ఉగ్రత దినం పోయేంత వరకు మీరు కొంత చేపంతపురంలో దాగి ఉండమన్నాడు అక్కడ వేషగ్రంథంలో ఉంది వాకి ప్రవచనం అంటే ఈ ఉగ్రత దినం టైంలో దేవుడు మనం కాచి కాచి ఆయన తన అంతఃపురంలో ఆయన సన్నిధిలో మనం దాచిపెట్టుకున్నాడు ఇంతకాలం వరకు మన సజలుగుణం అంటే ఈ రోజు వరకు ఆయన కృపనే ఆయన మనం దాచిపెట్టుకున్నాడు మనం ఎక్కడెక్కడో బోధిస్తున్నాం కాని ఆయన కాపుదలలో మనం ఉన్నాం ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకు కాపాడినప్పుడు ఇది టై ఇప్పుడు నీ రోల్ నీ వీలు ఏందో నీ నీ ప్రాణాళిక ఆయన ప్రణాళికను ఎట్లా అర్థం చేసి లాక్డౌన్ లో ఎన్నో విషయాలు ప్రభు మనం చూపించింది చూడండి ఆ చూపించినప్పుడు ఆయన ఇప్పుడు మనకు అవి మనం అమలు పరచుకోవాలా వాక్య ప్రకారం మనం అమలు పరుచుకున్నప్పుడు అనేక జీవితాలలో వాళ్ళకి సమాధానం వస్తూ ఉంటుంది ద్వారతలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మనం ఉంటుంది కాబట్టి మనం ఆయన ఫీలింగ్ లో మనం రావాలా ఆయన పరిశుభాత్మ అభిషేకానికి మనం అడగాల ఆసక్తితో మనం అడగాల లేకుంటే మనం సేవ చేయలేము ప్రభుత్వం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అలాంటి టైంలో మనం ఉంటున్నాం కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో మనం అభ్యంతరపడద్దు కాబట్టి శిష్యుల కాలంలో కూడా వాళ్ళు ఆతసాక్షి టైంలో ఎంతో మంది అభ్యంతరపడిన నేను చూసిన ఆ ఒక బుక్ చదివినప్పుడు ఆ అత్త హస్తాక్షులకు సంబంధించి జాన్ పాక్సెన్ ఆయన బుక్ రాసినప్పుడు నేను చూసిన వాళ్ళ పేరులో జ్ఞాపం వస్తలేదు కానీ ఆ టైం వరకు గంభీరంగా సేవ చేసారు అత్తహస్తాక్షులు వాళ్ళ టైం వాళ్ళు హింసించి ఆ టైంలో వాళ్ళందరూ మీరు మీ మీరు ఇప్పుడైనా ఏ ప్రభు దేవుడు కాదని మీరు ఒప్పుకుంటే ఇప్పుడైనా మీకు సమయం ఇస్తున్నా మిమ్మల్ని లేకుంటే ఖచ్చితంగా మీరు మరణిస్తారని చెప్పి వాళ్ళు సవాల్ చేసినప్పుడు కొంత టైం ఇచ్చిండ్రు వాళ్ళు కొంత టైం వాళ్ళంతా మీరు తీర్మానించుకోండి అని చెప్పి అన్నప్పుడు కొంతమంది తీర్మానించుకోండి ఏంది మేము చనిపోయినా పర్లేదు ఆయనే దేవుడలి ఆ మనలో మంటల్లో కాలుతున్న గానీ ప్రభుని ఆరాధించి కొంతమంది అభ్యంతర పడి వెనకెళ్ళిపోయింది చూడండి అట్లా కావద్దు మన మన సేవ ఇంతకాలం మనం విన్న వాక్యము ఇంతకాలం మనం నేర్చుకున్న ఆయన నేర్పించిన విధానము ఈ చివరి టైంలో మనం బహు విశేషమైన సువార్త సేవ మనం పరిచయం మనం చేస్తాం ప్రభు నడిపిస్తుంది నీకు ఆసక్తి ఉందా నువ్వు తీర్మానించుకున్నావా ఆయన ఆత్మకు నువ్వు చోటు ఆయన ఈ రోజు మనం తీర్మానించుకోవాలి ప్రవ్వ నీ ఆత్మ నాకు అనుగ్రహించి నేను తీర్మానించుకున్న తండ్రి ఆ రీతి నడిపించు అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆ రీతిని నడిపిస్తారు కాబట్టి భయపడ మనం భయపడద్దు లేని విషయంలో కూడా ఎందుకంటే ఒక వాక్యం నాకు ఎప్పుడు గ్యాప్ కనిపిస్తుంది నీ నువ్వు క్రీస్తు కూడా లేకబడిన వారైతే పైన వాటిని పెట్టుకోవాలి తర్వాత ఆ భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకోవద్దాం పరలోకి సంబంధమైన వాటిని మనసు పెట్టుకోవాలి పరలోకి సంబంధించిన వాటిని మనసు పెట్టుకుంటే ఈ లోకంలో నువ్వు నీకు ఎన్ని సమక్షంగా ఏం చేయాలి మన ఎదుట ప్రత్యక్షం కావు మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్ని తగినవి కావు అవి మనల్ని ఏం చేయలేము కాబట్టి మనం ఆ స్థితికి ఎదగాల ఆ స్థితికి మనం తయారు కావాలా అనే విషయం అన్నాడు అక్కడ అక్కడ అదే విషయం పావులు జ్ఞాపం చేస్తాడు కొలసిలో పత్రికలో మీరు ఆయన మీ జీవము ఆయన యుద్ధ దాచబడింది అంట మూడు అధ్యాయంలో కొలసి ఆయన ఆయన యొక్క మన జీవం దాచిపెట్టి అంటే మనం ఆయనతో పాటు ఉన్నప్పుడు మనం ఎందుకు మన జీవం ఎక్కడంతే ఆయనలో ఉంది ఆయన ఎంత దాచిపెట్టబడిందంట కాబట్టి మనం అనుకుంటాం మన ప్రాణం ఎక్కడ ఉంది మన ఈరోజు ఏం చేస్తాడు కానీ ఆయన ఆజ్ఞ లేని ఈ లోకంలో ఏది జరగదు ఆయన బిడల్ని ముత్తి నా కన్ను గుడ్డుని ముట్ట కన్ను గుడ్డును మన కంటి ఎవరన్నాడుస్తూ ఉంటే మన గమ్ములు చూస్తుంటాం ఆయన చూస్తూ ఉంటారా కాబట్టి మనం భయపడద్దు శివరాత్రులు మనం ఆయన మన కాచి కాపాడుతుంది కాబట్టి ఈ రోజు మసిన మనం నిన్నం మనతో పాటు మన బంధువులు మన తెలిసిన వాళ్ళు లేరు ఈ రోజుకి మరి ఈ రోజుకి నిన్ను నిలబెట్టినంటే అది నువ్వు అర్థం చేసుకో అది దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది నీ ద్వారా దేవుడు తన ప్రణాళిక నెరవేర్చుకోవడం ఆయనకు అవకాశం ఇవ్వాలా ఆయన వాక్యాలకి మన చోటు ఇవ్వాలా మన హృదయాన్ని మనం స్వీకరించి మనం ఆ వాక్యానికి విదేశం చూపించినప్పుడు మనం ఆ రీతి అందిస్తాం కాబట్టి పౌను తన దక్షిణలో రాత్రి తిమోతి చూడు తిమోతి కూడా దక్షిణ భయముచ్చు వచ్చింది తిరిగి తన ఎందుకు పొందుకున్నాడు కానీ భయపడుతున్నాడు కాబట్టి మనం భయపడడానికి వీరే మరోసారి ప్రభు మనని హెచ్చరిస్తున్నాడు మనం ధైర్యంగా ముందుకెళ్లిపోవాలా పశుధాత్మ అభిషేకం కోరు కనిపెట్టుకోవాలా ఆయన పొందుకోవాలా విశ్వాసంతో ధైర్యంగా సువార్త ప్రకటించే వాళ్ళు అద్భుతాలు జరిగింది ఇంటింటి రొట్టె విరిచిండ్రు అనేకలు శిష్యులు చేయించింది వాళ్ళు ధైర్యంగా ప్రకటిస్తే వాళ్ళన్నారు ప్రవ్వా ఈ ఆటంకాలు వస్తున్నాయి ఎన్నో శ్రమలు వస్తున్నాయి మీ మీ యొక్క సువార్త వాళ్ళు అన్నప్పుడు ప్రార్థన చేస్తుండే అపూస్తులు కాదు నాలుగో దేవుడు దేవుని ఆత్మ బలంగా దిగింది వాళ్ళ మీద ఆ ఆ ప్రాంతంగా షేక్ అయిపోయినప్పుడు అప్పుడు బహుధైర్యంగా శివార్త ప్రకటించిన వాడు ఆ స్పిరిట్ మనం దేవుని ఆత్మహత్య నడిపించినప్పుడు ఈ చివరి కాలంలో ఇంకా ఎక్కువ ఆత్మ దేవుడు మనపిస్తారు అది మనం పొందుకోవాలా ప్రభు కొడుకు జీవించాలా మన ధైర్యంగా చెప్పాలా మనం సిగ్గుపడదు దేవుని ధైర్యంగా చెప్పాలి అవకాశం లేకపోతే అక్కడ వెళ్ళిపోతూనే ఉండాలి మనకి ఇందువల్ల మన అవకాశం చూస్తుందానికి వస్తున్నాయి కదా నడిపిస్తాడు ప్రభు ఇండివిజువల్ గా నడిపిస్తూ ఉంటాడు ఒక్కొక్క రీతిగా ఆ యోకుడు మనం సిద్ధపడాలా ప్రభు నామని మయమరుతూ అనేక ప్రార్థించారా చిన్నగా ప్రార్థన చేస్తారు సూత్రం ప్రవ్వా పరిశుద్ధి గొప్ప దేవేడా మహోన్నతులు సన్నిక వర్ణాలు ఇస్తాయా ప్రవ్వాకు సిరికితనాత్మ ఇవ్వలేదు ప్రవ్వా మీ ఆత్మను మాకు అనుకరించినారు మీ ప్రేమ మీ శక్తిని ఓ ప్రవ ఇంద్రియ నిగ్రహము ఆత్మను మాకించారు కానీ సిరికితనాత్మ మాకు ఇవ్వలేదు ప్రవ్వాబట్టి ప్రవ్వా ఏ దశలాని ఏ స్థితులైనా కానీ తిరిగి వారు ఉంటాం వీరదు తిరిగి వారు పర్ల ప్రజలు పోరు ప్రభావ తిరిగి వారు పోరు అని వాకింగ్ చేస్తుంది తిరిగి వారు ఉంటాడంటే వీరదు ప్రభావ మీకు పర్షదాత్మ అభిషేకం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించు ప్రభావాడు అపోర్స్ ప్రతివదేశంలో ప్రభుత్వ ధైర్యంగా ప్రకటించినారు ప్రవ్వా ఆ సువార్త వలన ప్రభావ అనేకులు ప్రభావ అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చిన ప్రభావ అనేకులు జీవం పొందుకున్నారు నిత్య జీవం పొందుకున్నారు కాబట్టి మీరు తాలిపొచ్చిన మర్మాలన్నీ బయటకు తీసుకొని రావాల ప్రభావ ఆయన ఎందుకంటే కొంతకాలం మీ వాటిని ధ్యానించిన ప్రభావినట్ పని అని ఓ ప్రభా పేరు తగినట్టు ప్రభావ రహస్య స్థలంలో దాచబడిన వాటిని మేము తీసుకొని రావాలా ప్రభా అనేకులు చూపించే వాళ్ళగా ఆ సీక్రెట్స్ ఆ మర్మాలి ఆత్మ ద్వారా మాకు బయలుపరుస్తున్నాను ఇటు మేము అనేకులకు చూపించాలా సువార్త వలన వాటిని బయట తీసుకొని అనేకులు ప్రకటించాలా ప్రభావ అనేకులు మీ సత్యంలోకి నడిపించాలా ప్రభావ అలాంటి ఆత్మను మాకు అనుగ్రహించి ప్రభావం ఏ దశ ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభావ నిన్ను మహిమపరచాలా ప్రభా ప్రతి దశలో ప్రభావ నేను ఆరాధించాలి మీరు గణపరచాల ఏసు క్రీస్తునామం ఉన్నత స్థితికి మేము లేవనెత్తాలా ఆ నామంలోనే రక్షణ ప్రకటించాల మీకు ప్రవ్వా నా దేవ అలాంటి అభిషేకం మాకు అనుగురించి నడిపించండి పశుదాక అభిషేకం కొరకు మీరు కనిపెట్టుకోవాలి గంటల గంటల దివారాత్రులు కనిపించుకోవాలి మీ ప్రార్థంలో మీరు నడపాల ప్రవ్వ ఓ దేవ అలాంటి ఆత్మకు అనుగురించి నడిపించడానికి ఆదర్శం నా ప్రవ్వాత హృదయలు మీరు భద్రపరుచుకోవాలి ప్రవ్వేషిలో మీరు సిగ్గుపడకుండా భయపడకుండా ధైర్యంగా విశ్వాసం పోయిన మా గురి ఎత్తుకు మీరు పరిగెత్తాలా వెనక ఉన్న వాటిని మేము మర్చిపోవాలంటే వాడు వెనక గుంజుతున్నాడు సైతం వాడి గుంజిస్తున్నాడు ప్రభావం ముందుకు పోకుండా ఓ ప్రభావని గద్దించమని ప్రార్థిస్తాం ఆయన గొప్పదేవ అనేక బిడల ప్రభావ సంపూర్ణత సాగిపోవాలా ప్రభావ సంపూర్ణంగా ప్రభావం సాగిపోవాలా మీ సంపూర్ణత తర్లత పరిశుద్ధతో కలిగి ముందుకు తాగిపోవాలా అలాంటి బిడలు కూడా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఏసి క్రిత పరిశుద్ధ నామైన ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక్కొక్కరుగా మనం ప్రార్థన చేసి ముందుకు వెళ్తాము కల్లెలిగా ప్రతి ప్రభావ పరిశోధన గొప్పది వాళ్ళేస్తే మీకు వందనాల ప్రభావ్రీస్తుని అమ్మం బట్టి చేత మీరు మాత్రం మాట్లాడారు మేము తిరిగి ఆత్మని పొందుకోలేదు ప్రభావం దేవ శక్తిగల ఆత్మని పొందుకున్న ప్రభావ బలమైన ఆత్మని పొందుకున్నాం ప్రభా సేవ చేయడానికి వెంట చేయడానికి వీళ్ళు ప్రభావ ఎందుకు వెళ్తూనే ఉండాల ప్రభావ మా మీరు నడుస్తున్నారు ప్రభావ మీరు మమ్మల్ని నడిపించండి ప్రభావ అల్లెలుగా గొప్ప దేవుడు ప్రభావ వందనాలు వేసు చాల శక్తి మంత్రుడేశ్వ మీకు వందనాలు ప్రభా అ భాగ్యం వర్తిస్తున్న ప్రభావం మీ యొక్క స్వరాన్ని వినడానికి ప్రభా వేసనాల ప్రభా అరాజా ప్రతి ఒక్కరికి యొక్క భాగ్యాన్ని తెచ్చే ప్రభావం రాకడ సమయంలో లేవ ప్రతి ఒక్కరికి యొక్క భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా అందరు కూడా ప్రభా మరించాల ప్రభా పాపాన్ని విడిచిపెట్టించాలా పరిసిద్ధులుగా తయారు కావాల ప్రభావం మీకడ సమయంలో దేవా అందరిని దర్శించి మీరు మాట్లాడే ప్రభా ఈ యొక్క కృపలోకి అందరినీ తెచ్చుకోమని ప్రాధాన్యత ప్రభావ పరిశుద్ధ సర్వోన్నత దేవ కృపడం మీకు అందరూ ప్రభావం దేవీస్తున్న ఈ యొక్క వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క వీటి మీద ప్రాధాన్యత ప్రభావం గురించి ప్రభావం ప్రార్థాన్య ప్రభావం అందరూ కూడా మోకరించి ప్రార్థాయాల ప్రభావ సహాయం దయచేయండి ప్రభావ పాపాన్ని విడిచిపెట్టేసాలా రక్తం యొక్క రక్తంలో కడగబడాల ప్రతి ఒక్కరికి సహాయం దయచేసి నైవేర్చుకున్నాం విసిక్రీస్తు మహోన్నత నామం మీద ప్రాధాన్యత చిన్న యొక్క మీకు వంద నెల తర్వాత మార్చుకోవాల్సింది తండ్రి ప్రభ చేయవలసినవి తండ్రి ప్రభ అనేకం ఉన్నాయి ప్రభా వాక్యాసారమైన జీవితం జీవించి తండ్రి ప్రభా సేవలో తండ్రి నిగ్రహ శక్తి కలిగి తండ్రి ప్రేమను శక్తి అని తండ్రి ముందు కొనసాగాలన్న తండ్రి ప్రభాయన ఆ విధమైన జీవితం మాకు అనుగ్రహించి బలపరిచింది ప్రభ నాయన తండ్రి త్యాగపూరితమైన జీవితం అవమానాలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు వీటన్నిటి వండే ప్రయాణి శ్రమలను సంతోషంగా భరిస్తూ వచ్చి ప్రభా న తండ్రి మీ యొక్క కంచను ఆశ్రయిస్తుంటున్నాను ప్రభావ బలపరచండి టీమ్ లో ఉన్న ప్రతి సభ్యుని జ్ఞాపకం తీసుకోండి బలపరచండి ఇంకా నా అనేక విషయాలతో హెచ్చరించే వారిగా ఉండి తక్కువ బలపరచండి తండ్రి నాయనా మీ చేతులతో మీ చేతుల్లో తప్ప జుకుంటున్నాను ప్రభా నైనా సహాయం తండ్రి ప్రభా అదే మరిగా నైనా కోవిడ్ బాధ్యతల గురించి బలపరుచుభయ్యండి మెల్ చేసుకుంటున్నాను ఇద్దరిని శోష్టపరచం సంపూర్ణ ఆరోగ్యం దయచేయం అనురాగానికి తీసుకోండి ప్రభావం కుటుంబాలు విగ్రహ రాగా నిండిపోయింది అభిప్రాయం వారికి సంపూర్ణ రక్షణ కలిగజేయండి ప్రభా అదే మరిగానైనా క్షమించి వారంగా ఉండే సాయండి నేను కొన్ని సంవత్సరంలో మా జీవితాల్లో ప్రభా ఏ వారికి ఇబ్బంది కరెక్ట్గా ఆశకరంగా ముఖ్యంగా మీకు విరోధంగా ఉండడానికి లేవు ప్రభావం వేడుక చుట్టా సాయం చేయండి చిన్న అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం పద్నాలుగో తారీఖునైనా అందరు కలిసి వెళ్ళినా ఉండగా ప్రభావి ప్రభలు మిగిలితే తగ్గించుకుంటూ మిమ్మల్ని రక్షకుడు మాతృభూమి స్టర్ మాధురి సిస్టర్ ప్రార్థం చేయండి చేస్తారా హలో చేస్తామో సార్ సార్ పచ్చండి సిస్టర్ సరే సార్ నమస్కారం కోవిడ్ నైన్టీన్ అన్లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశమంతా మొదలైపోయింది పరసరావు దేవా మీకు అనాలయనా మహోన్నతరావు తండ్రి మహిమ స్వరూపి మీ కేసు పిలుస్తాయా సమాప్తి భాగంగా మేము వచ్చేసిన నిన్న ఏ రీతి మీకు సాక్షిగా జీవించా మాత్రం మాట్లాడాలని మా రక్షణ ప్రణాళికలో చివరి వరకు వరకు సహనాలు కలిగి చేయించుకు తయారు చేయండి ముఖ్యంగా ప్రభు ఇక వ్యాక్సిన్స్ రోల్అవుట్ ప్రభు ఈ వాళ్ళని కాపాడమంతా ఆగిస్తున్నాం ఆ యొక్క ఆ ఎఫెక్ట్స్ రియాక్షన్స్ మా మీద లేకుండా కాపాడమంతా ఆగిస్తున్నాం మీకు మమ్మల్ని సాక్షనాలు ఒక తరాన్ని మీరు కాచి కాపాడుతున్నారు ప్రతి దర్శలో ప్రభుత్వ ప్రపంచం అంతటా చిన్న గుంపును మీరు ఇప్పుడు కాపాడుతున్నారు సరిత విద్యుల నుంచి పనిచేస్తాడాగా ప్రభుత్వం కూడా తల్లి అది ఎదుర్కొండాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఎటువంటి కృపాని మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం కృప వరాల్లో ముఖ్యంగా ప్రభావ స్వసత వరాలనుగరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం సంఘం కోరిక కాయస్పందని చెప్పి ప్రతి చోట మీ కొరకు సాక్ష్యం నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం అయితే మిమ్మల్ని బహు భయంకరమైన వేరియంట్ అనిస్తుంది న్యూస్ అయినా ఈ వైరస్ ఒక రకమైంది కొనుక్కున్న కుటుంబాలను కాపాడమంట సంపూర్ణంగా సమర్పించుకుంటే బిడ్డలుగా నడిపించమంటూ సాంఛర్య నడిపించి ప్రతి పనిగా ఘన విజయం అలగించమని ఆమె కురు సమాధానం అనంతరికి సదా